వశంలో పెట్టుకుని ఎవడైతే తన స్వరూపాన్ని తెలుసుకున్నాడో అటువంటి గొప్ప సాధకుడు ఆ సంయమి అతను ఒకవైపున ఉన్నాడు ఇంకొక వైపున యశ్యాం జాగ్రతి భూతాని సామాన్య మానవులకి భూతానంటే ప్రాణులు కానీ ఈ సందర్భంలో మానవుడు సామాన్య మానవులు ఎవడైతే ఇంద్రియ వశమును ఇంద్రియములో ఇంద్రియములు వాటి భోగాల వెంట పరుగులు తీయటమే తెలుసును గాని అదే జీవితం అనే ఎరుగుదు అదే జీవితమేమో అని భ్రమలో బతుకుతున్నారో తప్పించి ఇంద్రియ వశము అనేది ఎరగని అజ్ఞానులు ఒకవైపునన్నారు ఇప్పుడు వీళ్ళిద్దరినీ తీసుకుంటే వీళ్ళిద్దరూ పొగలు రాత్రి వంటి వీడి పొగలు వాడికి రాత్రి వాడి పొగలు వీడికి రాత్రి ఒకడన్నాడు ఇప్పుడే మాకు తెల్లారింది అన్నాడు బొంబాయిలో ఓ పాట ఒకటి ఉంది దాన్ని ఆంసి ముంబయి అని ఓ పాట ఆంసి అంటే నాకు అర్థం కాదు అమరా ముంబై ఇప్పుడే తెల్లారింది టైం ఎంత అర్ధరాత్రి పన్నెండు అప్పుడు తెల్లారింది లైఫ్ స్టార్క్ సెంటర్ ఎప్పుడు ఇంకా మరి నిద్రపోయేది ఎప్పుడంటే సరిగ్గా పొద్దున్న ఫోర్ థర్టీకి హీవిల్ కోట And it gets 13. One time he's reading. Ah! Had died dag days. He was forced to youautied. chiefness who laid out from college. I cannot stand his sight in this situation Day after day. I was not raised up to you. I was forced to do you judging that day was rewarded. He was forced to youaut bracket over your seeing Did you believe? At that time of view was reduced. Bight means he. After turning into bed, he will go to bed. ఈ నిద్రలేచి ఏదో వెంకటేశ్వర ప్రభాకరం ఏదో మొదలుపెట్టే టైంకి వాడు వచ్చి దండి వాళ్ళు ఈయన ఆఫీస్ నుంచి లంచ్కి వచ్చే టైం ఇంకా నిద్రపోతూ ఉంటాడు అప్పుడే నిద్రలేచి సమ్ మూవ్మెంట్ వెళ్ళిదారు ఐఎం అనేబుల్ టు స్టాండ్ దిస్ హిస్ ఐట్ అని అన్నాడు సో ఆ రకంగా ఈయనకి వాడికి రాత్రి వాడి పొగలు ఈయనకు అని ఇది ఆ శ్లోకం పోతారావు సత్యా జాగ్రత్త సంయమి సకల ప్రాణులకు ఏది రాత్రియో సంయమి అంటే జ్ఞాని బ్రహ్మజ్ఞాని తస్యాం జాగృతి దాని ఎందుకు జాగరూకుడై ఉంటాడు ఎస్యాం జాగ్రతి భూతాన్ని ఏ విషయంలో అయితే సకల ప్రాణులు చాలా జాగరూకంగా ఉంటారో సా నిశా పశ్యతో మునే అంటే జ్ఞాని జ్ఞాని మునికి అది రాత్రి వంటిది రాత్రి అంటే ఏమిటి ఏ संयम पूर्ण जागरूक अलर्टल का स्मार्ट उ संसारी वाट विषया शुद्ध मुझुद वाड़क ये कवतार इंका भोग भोग संबंध हो దానికి ట్రిక్స్ ఉంటాయి దానికి పద్ధతులు ఉంటాయి వాటన్నింటిలోనూ ఈ వీడు ఉన్నాడే భోగపలాయణుడు వాడు మంచి స్మార్ట్ గా ఉంటాడు అలర్ట్ గా ఉంటాడు జాగరూకంగా ఉంటాడు వాడికి తెలిసిన్నంత సమాచారము వాడికి స్మార్ట్నెస్ అది చాలా అద్భుతంగా ఉంటుంది వారియాలో ఈ సంయమి ఎందుకు పనికిరాని మొద్దలవతారం ఇలా అది సమాచారం అదే ఆ దీనికి ఈ శ్లోకమే బోల్డ్ భాష్యం నన్ను పాఠం చెప్తూ కూర్చోమంటే ఓ వారం రోజు ఈ శ్లోకమే పాఠం చెప్పచ్చు భాష్యమ అవతారికి చూద్దాం యోయిక వైదిక వ్యవహార స ఉత్పన్న వివేకజ్ఞాన క్షతప్రజ్ఞ అవిద్యాకార్య అవిద్యా నివృత్తౌ నివర్త శంకరులు ఆయనకి ఆ సత్యం అలా స్పష్టంగా గోచరిస్తుంది కాబట్టి ఆయన అలా అలవకగా చెప్పుకుంటూ పోతాడు దాన్ని అర్థం చేసుకునే మనకి తలకిందు లేకపో వ్యవహార వ్యవహార అంటే ఇంటరాక్షన్ విత్ ది వరల్డ్ మీరు ప్రపంచంతో ఇచ్చిపుచ్చుకోవడాలు లావాదేవీని చేస్తూ ఉంటారు దానికి వ్యవహారం ఉంటారు ఈ వ్యవహారం లౌకికము వైదికము లౌకికం అంటే షాపుకు వెళ్లి డబ్బు ఖర్చు పెట్టి భోగ సామాగ్రిని తెచ్చుకొస్తారు ఏదో దృష్టాంతం చెప్తున్నా ఇది లౌకిక వ్యవహారం డబ్బు సంపాదిస్తారు ఆ డబ్బుని ఖర్చు పెట్టి భోగాల్ని సంపాదించుకుంటారు ఇది లౌకిక వ్యవహారం ఇంకా వైదిక వ్యవహారం అని ధర్మం అంటే ఇక్కడ కంటెక్స్ట్ లో అర్థం ఏంటంటే మీరు పుణ్యం చేసి ఆ పుణ్యంతో స్వర్గానికి వెళ్లే ప్రయత్నం చేస్తారు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 ఒక రాయి స్టోన్ దాని పేరే స్టోను రాయి ఇస్తాడు అది కొంచెం నిలమెల్లా ఆడుతూ ఉంటాయి దానికి ఏదో పేరు పెడతారు నవరత్నం అంటే సో వ్యామోహానికి దృష్టాంతం ఏమిటంటే వేదాంతంలో వస్తుంది డెలివ్యూషన్కి దృష్టాంతం ఏమిటండి దానికి సమాధానం ఏం చెప్పారంటే పాషాణఖండే రత్నబుద్ధి అది వ్యామోహ కాచన వ్యామోహలీల ఈ డెల్యూషన్ ఈ వ్యామోహము ఎంత ఘోరంగా సమాజంలో వ్యాపించి ఉండదంటే వీళ్ళు రాతి ముక్కల్ని పట్టుకుని అవి వాటి రత్నాలు రత్నాలని కొనియాడుతూ ఉంటారని అన్నాడు ఆయన సో వీడు ఇంకోటి వచ్చి ఈ రత్నం దాని రత్నం రాయి అండవు రత్నం అంటాడు రాయి అంటే అది ఇంప్రెసివ్ గా ఉండదు రత్నం అని పేరు పెట్టాలి జంప్ స్టోన్ అంటాడు మామూలు స్టోన్ అంటూ జంప్ స్టోన్ పైగా ఈ జంప్ శుక్రుడికి సంబంధం అని దానికి ఇంకో నామధేయం చేస్తున్నాడు ఇది పెట్టుకుంటే నీ కోరికి తీరుతాయంటాడు వీడు యాభై రూపాయలు వంద రూపాయలు వచ్చేది పెట్టుకుంటాడు పెట్టుకుంటే వాడు కోరిక తీరుతున్నాడు ఇంకా దాన్ని వీడు సింహాసనంలో పెట్టి పూలిస్తూ ఉంటాడు ఇప్పుడు వాడు ఇప్పుడు చనిపోయి ఏమొచ్చింది రత్నం వచ్చింది రాయం ఒక్కొచ్చింది వీటికి రాయి ముఖమైనా పూజించడానికి సిద్ధమే శని అన్నా పూజించడానికి సిద్ధమే రాముడినన్నా పూజించడానికి సిద్ధమే విష్ణు ఇది ఏ పేరు చెప్తే దాన్ని పూజించడానికి సిద్ధం యాజ్లాంగ్ ఇది వైదిక వ్యవహారం ఈ రెండు వ్యవహారాలకి మూలంలో ఏముందంటారా అజ్ఞానం ఉంది అవిద్య కామన కామన ఎక్కడి నుంచి అజ్ఞానం అవిద్య కార్యత్వ అజ్ఞానం నుంచి పుట్టింది ఏమి జ్ఞానం అండి వీడు బాగా చదువుకుని అంటే అయా చదువుకుని ఉండొచ్చు ఆత్మస్వరూపం యొక్క అజ్ఞానం ఏమిటండి ఆత్మస్వరూపం యొక్క అజ్ఞానం ఏమిటండి అసలు కామనే అజ్ఞానం ఎందుకంటే ఆత్మ పూర్ణము తెలియకపోవడం చేతనే కదా కామన బయలుదేనండి కాబట్టి వీడు అజ్ఞాన కార్యము సరే ఇప్పుడు ఈ వ్యవహారము ఎప్పుడు తొలగిపోతుంది వీడు కామనలు తొలగిపోతే తొలగిపోతుంది కామనలు ఎప్పుడు తొలగిపోతాయి అజ్ఞానం తొలగిపోతే కామనాలు తొలగిపోతాయి అజ్ఞానం అవిద్యా నివృత్తు నివర్త ఈ లౌకిక వైదిక ద్విధమైన వ్యవహారం కూడా అవిద్య అవిజ్ఞా అవిద్య తొలగిపోతే తొలగిపోతుంది నివర్త ఎలా తొలగిపోతుందంటే అవిద్య తొలగిపోయినప్పుడు వీడు స్థితప్రజ్ఞుడైపోతుంది అంటే వీటిలో వివేక జ్ఞానము ఉద్బుద్ధమైపోతుంది ఉత్పన్న వివేక జ్ఞానస్ ఏమిటంటే వివేక జ్ఞానము ఆత్మ అనాత్మ వివేకం అనాత్మలో పూర్ణత్వం ఉండదు ఆత్మయందు పూర్ణత్వం ఉంటుంది అనాత్మలో పూర్ణత్వం ఎక్కడి నుంచి వస్తుందండి సో ఆత్మ ఎందు ఉంటుంది పూర్ణత్వం తర్వాత అనాత్మలో ఆనందం ఉండదు ఆత్మ ఎందు ఉంటుంది ఆనందం ఈ వివేకం లేకపోతే అక్కడ లేకపోవడం చెప్పినా వీడు వాళ్ళు అప్పులు వెంట బలిగెడుతూ ఉంటాడు సో ఉపన్న వివేక జ్ఞానం తర్వాత నిత్యాంత్యవస్థ వివేకం చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఏది నిత్యమో ఏది అనిత్యమో అనే విషయంలో మనం చాలా పొరపాటు చేస్తాం మనం ఏమనుకుంటామంటే ఇల్లు వాకిలి డబ్బు దస్కం పిల్ల పీచు ఇవి నిత్యం అనుకుంటాం మనం అలా బతికిస్తాం ఉంటుంది ఓ తన బిల్డింగు తన శిష్యులు తన పేరు ప్రఖ్యాతులు తన తనకున్న పొలిటికల్ అసిలియేషన్స్ ఇవన్నీ నిత్యం అనుకుంటాం వల్ల అస్తమానం గృహస్థులు నేను మహాత్ములు ఎందుకంటే ఈయన క్లాస్కి వెళ్తే గృహస్థముని తిట్టుకొస్తాడని అనుకోకూడదు అందుకోసమే ఏదో అలాగని మళ్ళీ దృష్టాంతం చెప్పాలి కదా దృష్టాంతం నా లక్షణం ఏంటంటే నేను లౌకిక దృష్టాంతం నిజ జీవితంలో దృష్టాంతం చెప్పడం నాకు అలవాటు అలాగా అలా చెప్పడం అలవాటు నాకు ఇంకా లై బుక్ దట్ ఈజ్ మై ప్రాబ్లం యూ కాలిట్ ప్రాబ్లం ఆర్ యూ కాలిట్ ద క్వాలిఫికేషన్ వాట్ ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ లైక్ దాట్ సో కాబట్టి వివేక జ్ఞానం వివేకం అంటే ఏమిటో తెలుస్తుందండి వివేక జ్ఞానము దృశ్యము స్తంభము నశించిదే ఏది మిగిలింది ఏది మిగలదు మీరు అనుకుంటున్న దృశ్యం ఏది మిగలదు మీరు లక్ష సంపాదించడం మిగలదు కోటి సంపాదించడం మిగతా ఈ గ్రేవుకి ఓ కూడా రాదు హెయిర్ పిన్ను కూడా రాదు గ్రేవుకి కాబట్టి దేహాన్నే ఇక్కడ విడిచిపెట్టి అవతలకి పోయేవాడికి దేహ సంబద్ధములైన విషయాలు వస్తాయా తర్వాత మనిషికి ఆసక్తి ఉంటుంది అది అంతా జ్ఞానం వల్ల వచ్చిందే ప్రేమ ఉండాలి యూషుడ్ లవ్ అని యూషుడ్ సర్వీస్ కానీ ఆసక్తి అనవసరం ఆసక్తి బంధిస్తుంది ఇటు అటు కూడా బంధిస్తుంది తర్వాత ప్రేమకు ఆటంకం కూడా అవుతుంది ఆసక్తి కొన్ని సందర్భాల్లో కాబట్టి ఈ వివేకం వీడికి ఉండాలి ఈ వివేకం పుడితే ప్రజ్ఞ స్థిరం అయిపోతుంది స్థితప్రజ్ఞుడు అయిపోతుంది స్థితప్రజ్ఞుడైపోతే అవిద్య పోతుంది అవిద్య పోతే అవిద్యా కావ్యమైనటువంటి లౌకిక వైదిక వ్యవహారాలు రెండు కూడా పోతాయి వారు స్థితప్రజ్ఞుడు వాడెక్కడ ఈ కామనలు ఈ భోగాలు వాటికి సంబంధించిన వ్యవహారాల్లో కొట్టుబిత్తులాడే అజ్ఞాని ఎక్కడా వాడికి ఆ స్థితప్రజ్ఞుడి పొగరు వీడికి రాత్రి ఆయన రాత్రి వీడికి ఆయనకి ఏది నిండా తెలుసో అది వీడికి లేశం కూడా తెలియదు వీరికి తెలుసున్న సమాచారము ఆయనకి ఏమీకి నీకు శుద్ధ మాయకంగా అలా ఉండిపోతుంది హీ నాట్ ఇంట్రెస్టెడ్ హీ నీడ్ నాట్ అని అని అవతారికి చెప్తున్నారు ఉందాము అవిద్యాశ్చ విద్యా విరోధాత్ నివృత్తి ఇచ్చేతమర్థం స్ఫుటీకర్వన్నా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 విద్య వలన అవిద్య పోవటానికి కావలసిన మానసిక స్థితి నిర్మాణం మనస్సులో ఉండే కల్మషాలు ప్లేటు కడిగేశారండి ప్లేటు కదగటం అనే ప్లేటు కలగటం కడిగితే ఆటలు తీరుతుందండి ప్లేటు కొంచెం ఇంక్యూర్గా ఉంది దాన్ని సబ్బు పెట్టి శుభ్రంగా నీళ్లు పెట్టి ఆ సబ్బుని తీసేసి నీళ్లు పెట్టి సబ్బుని తీసేయాలి సబ్బు పెట్టేసేసి అలా ఉందియకూడదు నీళ్ళు పెట్టి సబ్బుని తీసేశారు తర్వాత ఇప్పుడు పొడి వస్త్రం పెట్టి ఆ నీళ్లను తీసేశారు లేటు క్లీన్గా ఉంటుంది లేటు క్లీన్గా మీ ముందు పెట్టేస్తే ఆ ఇంటికి వెళ్ళి రెండు అంటే కాబట్టి ఆకలి తీరదు కాబట్టి కర్మ వల్ల అజ్ఞానం పోతుందంటే ఇక ఉంటుంది కర్మ వల్ల అజ్ఞానం ఎందుకు మాలిన్యము పోతుంది అజ్ఞానం పోవటం కాదవేసం తగ్గుతాయి జ్ఞానం జ్ఞానం వల్ల అజ్ఞానానికి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 మీరు కర్మంలో స్వర్గానికి వెళ్తారు మళ్ళీ వాపసు వస్తారు ఉత్తమ గతి ఎందుకైంది ఉత్తమ గీతి కావాలంటే జ్ఞానం వల్ల లభిస్తుంది కాబట్టి ఆ విషయాన్ని బాగా స్పష్టం చేయటం కోసం ఈ శ్లోకం ముందుకొస్తోంది అని సో అక్కడ ఈ శ్లోకంలో గ్రామర్ పాయింట్లు మీరు చూడండి జాగర్తీ లక్ష్ అది జాగర్తీ ఏకవచనం జాగ్రత్త భోగవచనం అభ్యాస ధాతు అని ఏదో అంటారు మీరు ఎందుకంటే ఆ గా జా రిపీట్ అయిందిగా అంచేత అలాగే వివరం మనకు వస్తుంది ఎదుర సో ధాతువు ఎలా ఉంటుందంటే జాగర్తి జాగృత జాగ్రతి అని అంతి ఉండదు జాగ్రతి అని భవంతి అన్నట్టుగా సో జాగ్రతి అంటే బహువచనం జాగ్రత్త అంటే ఏకవచనం అంచేతనే సంయమీ జాగృతి ఏకవచనం भूता जाग्रति बहुत इध गम विषय सो so याश यद रात्रियों सकल प्राणुक तस्या संयमी जाग्रति वालों निद्रोत उ रात्राद्रोतू इन उठा वाले यशं भूता्रति साषा मुने मुंट मुनि पश्य तो मुने ज्ञा पश्चाल तूी बद ఆయనకి ముందు ఇది ఎలాంటి శ్లోకం అంటే కొంత కైండ్ ఆఫ్ ప్యారాడాక్సికల్ రెర్స్ అనమాట పశ్చిత నిద్ర నిద్ర చూస్తూనే ఉంటాడు కాదు నిద్రపోతాడు అలాగ సా నిషా సో కొంత నర్మగర్భితమైన శ్లోకం చెప్పి దాన్ని కొంత మిస్టీరియస్గా చెప్పారు మిస్టికల్ గా చెప్పలేదు మిస్టీరియస్ గా అటువంటి శ్లోకం సో ఇక్కడ జ్ఞానికి అజ్ఞానికి ఉండేటువంటి తేడాను ఈ శ్లోకంలో మనకి చూపిస్తున్నారు నిజానికి జ్ఞానికి అజ్ఞానికి సర్ఫేస్ మీద అంటే స్థూల దృష్టికి తేడా ఏమి ఉండదు మించుమించి ఏమి ఉండదు జ్ఞానం ఎలా ఉంటాడో అజ్ఞానం అలాగే దృష్టిలో పెద్ద భేదమే ఉంటుంది కాషాయం కట్టుకున్న వాళ్ళు జ్ఞానండానికి వీల్లేదు కాషాయం కట్టుకున్న వాళ్ళు చాలామంది ఖర్చు వచ్చాయండి కాషాయం కట్టుకోవడం ఎంతసేపు రూపాయి ఖర్చు మన బట్టలన్నీ కాషాయంలోకి వచ్చేస్తాయి రూపాయి ఖర్చు పెడుతున్నాడు నిజంగా ఎందుకంటే పౌడర్ అమ్ముతారు హృషికేశ్లో ప్యాకెట్ల కింద కట్ చేసి పెట్టుకుంటాడు మీరు రూపాయి ఇచ్చేస్తే ఒక ప్యాకెట్ ఇచ్చేస్తాడు నో ఆర్గ్యుమెంట్ నో డిస్కషన్ నచ్చింది రూపాయి వారి గదిలో పెట్టి రంగు ఏదో కేసర్ రమేదో పేరు ఉంటుంది ఇస్తే న్యూస్ పేపర్ పొట్టలం కట్టింది ఒక పొట్టలం ఇచ్చేస్తాడు చాలు మీకున్న తెల్లని వస్త్రాలన్నీ కూడా ఈ రంగులో వచ్చేస్తాయి ఏంటో ఇన్ని ఉంటే ఇన్ని ఆ రూపాయి పౌడర్ సరిపడుతుంది కాబట్టి సర్ఫేస్లో లో అజ్ఞానికి తేడా ఉండాలి సర్ఫే ఆయన ప్రాంతం సత్తు వేసుకున్నాడు వీడి జ్ఞాని ఏమిటి అలా అనకూడదు తప్పు చాలా తప్పు సో ఇదో ఇదో భ్రాంతి మన వాళ్ళకి సో కల్చర్లో దోతేది కట్టుకోవడం శోభగా ఉంటుందంటే ఐ అప్రిషియేట్ చే జ్ఞాని అజ్ఞాని అని నువ్వు డ్రస్ను బట్టి చేయటం అన్నది సరికాదు అది అనవసరం సో అలాగే ఈ దేవాలయాల్లోనూ అక్కడ ఈ చొక్కా కుటుకొచ్చిన లోపలికి రానివ్వంటారు ఎందుకు వాళ్ళని హింస పెడతారు ఇప్పుడు వాళ్ళు ఉప్పేసి ఆ బెల్ట్ వేసుకుని లోపలికి వస్తే సొహగా ఉందా ఎందుకు వాళ్ళని హింస పెట్టడం చుట్టుపక్కల వాళ్ళని హింస పెట్టడా వాడి జాతి వాళ్ళు వదిలేస్తే తనపడుతుంది అలాగే ఉప్పే రావాలని ఎప్పుడైతే వీడు కండిషన్ పెడతాడో వాళ్ళ చొక్కా ఉప్పు మృదు ఆ బెల్ట్ ఇంత అప్పుడు బెల్ట్ పెట్టుకుని దాంట్లో తయారంటారు వారికి న్యూస్ ఎన్స్ చుట్టుపక్కల వాళ్ళకి అన్నట్లు సార్ అది నాగా అనిపించారు ఏవో దేవాలయాల్లో ఇలాంటివివో చేస్తూ ఉంటారు దేహ దేమస్తే హాల్ని సమ లాజిక్యబే సో డ్రస్ని బట్టి మీరు ఏది నిర్ధారణ చేయలేరు హెయిర్ స్టైల్ని బట్టి నిర్ధారణ చేయలేరు ఈవెన్ లైఫ్ స్టైల్ని బట్టి కూడా నిర్ధారణ చేయలేరు ఎక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి జ్ఞాని కాదు హిమాలయాల్లో వశిష్ట గృహ ఉన్నాడు కాబట్టి జ్ఞాని సిటీలో ఉన్నాడు కాబట్టి జ్ఞాని కాదు అలాగే నిర్ధారణ చేయలేదు అది సర్ఫేస్ దర్ ఈస్ నాట్ మచ్ డిఫరెన్స్ సెల్ఫెస్ మీద డిఫరెన్స్ చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది అది తప్పదు అది మిస్లీడింగ్ పీపుల్ ఎప్పుడు కూడా పీపుల్ని మిస్లీడ్ చేయకూడదు చేతనైతే సర్వీస్ చేయాలి అయితే నీ దాన్ని నువ్వు సర్వీస్ కూడా ఎందుకు సర్వీస్ చేయడమని వాళ్ళు సర్వీస్ వాళ్ళే చేసుకుంటా సో డోంట్ క్రియేట్ ప్రాబ్లమ్స్ టు పీపుల్ వాళ్ళకి తప్పుడు సమాచారం అందివ్వటం దానికి ఒక రిలీజియస్ కలర్ ఇవ్వటం దాంతో అది గోస్ ఫార్వర్డ్ చేసేది అది అలాగే వెళ్ళి సమాచారం క్లీన్గా ఉండాలి మనుషుల్ని అది ఎలివేట్ చేసేదిగా ఉండాలి అంతేగాని తప్పుడు సమా తప్పుడు మీనింగ్లెస్ సమాచారం ఇచ్చి దాన్ని రిలీజియస్ సొసైటీలో రిలిజియస్ బెంట్ ఆఫ్ మైండ్ ఉన్న పీపుల్కి మీనింగ్లెస్ సమాచారమో లేకపోతే అర్థం అర్థం లేని రాంగ్ సమాచారమో ఇచ్చారంటే పీపుల్ ఆర్ మిస్లెడ్ బై ఇట్ అలా చేయకూడదు ఈ పని మన సమాజంలో హిందూ సమాజంలో చాలామంది చేస్తూ ఉంటారు ఇటువంటి మిస్లీడ్ క్రిస్టియన్ మిషనరీస్ అందరూ ఇదే పనిచేస్తారు వాళ్ళు ఏమంటారంటే నువ్వు క్రిస్టియానిటీలోకి వస్తే నీకు రోగాలు తగ్గుతాయని చెప్తాడు అసలు రోగా నువ్వు హాస్పిటల్ ఎందుకు కడుతున్నట్టు వస్తే రోగాలు తగ్గిపోతే హాస్పిటల్ కడుతున్నట్టు ఆ బిషప్ గారికి ఇంత ప్రసారి అనారోగ్యం చేస్తే ఆయన వెళ్ళి సైన్త్ తిరిగి సార్లు జాయిన్ ముందు అందరికన్నా ముందు వెళ్ళి కోసం లేకపోతే ఆయన దగ్గరికి డాక్టర్ వచ్చి మందు ఇచ్చిపోతాడు పూజ వాళ్ళందరికీ నువ్వేమో నీకు రోగం తగ్గుతుందని చెప్తాడు తను ముందు వేసుకుంటూ ఉంటాడు అలా చెప్పకూడదు తప్పని ఆ పని క్రిస్టియన్స్ చేస్తున్నారు హిందూ సమాజంలో చేసే వాళ్ళు ఉన్నారు ఈ మీడియా వాళ్ళు ఉన్నారు చూసినా వీళ్ళు హిందూ సమాజంలో ఎక్స్పోజ్ చేస్తారు తప్పితే క్రిస్టియానిటీని ఎక్స్పోజ్ చేయాలి ఎందుకంటే క్రిస్టియానిటీని ఎక్స్పోజ్ చేస్తే చీఫ్ మినిస్టర్ గారి ప్రైమ్ మినిస్టర్ గారి కోపం మరి వీళ్ళ భయం నాకు అర్థం కాదు దాన్ని ఎక్స్పోజ్ చేయరు లేదా మెరకల్ ఫెస్టివల్ అంటాడు దాన్ని వీళ్ళు ఎక్స్పోజ్ చేయరు దాని మీద టీవీ నైన్ నిఘా విభాగా ఏం మాట్లాడతారు దాని దూరకు వెళ్ళడం ఎక్కడో ఒక ఆవిడ పూనకాలం ఏదో చేసి కుంకుమ ఇది చేసి అమ్మవారి అని చెప్పేసి గడబడి చేస్తూ ఉంటుంది ఈ అమ్మవారి పేరుతో గడబడి చేసి వాళ్ళందరూ చాలా మంది సాధారణంగా గడపడి చేసి వాళ్ళందరూ అమ్మవారి పేరుతోనే గడబడి చేస్తారు కూడా ఇది కూడా లక్షణం సో వీళ్ళు చేస్తూ ఉంటారు వీళ్ళందరినీ వాడు ఎక్స్పోజ్ చేస్తారు వన్ ఆఫ్ టర్ వన్ ఎక్స్పోజ్ చేస్తారు ఓకే దే హ్యావ్ సంథింగ్ టు బి ఎక్స్పోజ్డ్ దే ఆర్ డూయింగ్ నాన్ So, you cannot find fault with exposing, but he is very partial. That's when Christianity is exposed. That's when Hindu Samajyāne is not going to stop. Ultimately, Hindu Samajyāne is not going to stop. That's when you don't want to stop. Clean up, you don't want to present the truth. Because in Hindu Samajyāne's words, you can discriminate against the state. This is neutral, and what a request. They won't follow it. ఎనీవే కాబట్టి ఆ రకంగా అవుట్ సైడ్ అపియరెన్స్ని బట్టి డిఫరెన్స్ అని చూపించే ప్రయత్నం చేయడం చాలా తక్కువ జ్ఞానికి అజ్ఞానికి అవుట్ సైడ్ దేర్ ఇస్ నాట్ మచ్ డిఫరెన్స్ ఏదో ఉంటుంది అజ్ఞానం యొక్క మహిమ లేకుండా ఉంటుందా అజ్ఞానం యొక్క బరువు లేకుండా ఉంటుందా ఉంటుంది బయటపడుతూ ఉంటుంది అయినా కూడా అంటే కాదు కానీ ఇన్ డెప్త్ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెన్స్ సూక్ష్మంగా చూసినట్లయితే జ్ఞానికి అజ్ఞానికి కామన్ పాయింట్ ఒక్కడు కూడా ఉంది అది శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ యా నిష్యాం జాగ్రత్త ఎస్యాం జాగ్రతి సా నిష ఇద్దరికీ లోతుల్లో పొగరు రాత్రికి ఉన్నంత వైరుధ్యం ది ఆర్ టోటల్లీ ది అపోజిట్ ఇన్ డెప్త్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్ ఆన్ సర్ఫేస్ యూ డు నాట్ ఫైండ్ మచ్ డిఫరెంట్ ఆ శ్లోకం చాలా గొప్ప శ్లోకం ఇంప్లికేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ భాష్యదారులు అంటారు యా విశారాబ్దా అవివేక ఏమి కరి అవివేకరీ తమ తమస్వభావత్వాం భూతనా సర్వభూతానం అది విగ్రహవాక్యం అది సర్వభూతానానికి విగ్రహవాక్యం సర్వేషాం భూతానం సర్వభూతానం అన్ని ప్రాణులకు సో దాంట్లో ఉన్నటువంటి విషయం ఏం లేదు అంటే భష్యకర్లు అలా రాస్తూ అంటే వ్యాకరణం మీద వాడుతుండే ప్రీతి దాంట్లో బయటపడుతూ వ్యాకరణాన్ని కూడా ఇగ్నోర్ చేయరు అని ఉంటే దానికి సర్వభూతానం సో అద్వేష్ట సర్వభూతానామే నా అద్వేష్ట అద్వేష్ట అంటే నైతత్పురుష నాట్ వేస్తా అనేది మామూలుగా సంస్కృతం ఎనిమిదో ఏడు చదువుకోవడం ప్రారంభిస్తే తొమ్మిదో ఏడు వచ్చేప్పటికి తెలిసిపోతుంది నాట్ వేస్తా అధ్వేష్ట కొంచెం సంస్కృతి మీకు కూడా చదివారు కదండి నా బ్రాహ్మణ బ్రాహ్మణ నైతత్ పురుష చదివారు అంత మాత్రమే అది ఆయన భాష్యంలో రాస్తారు అంటే ఆ పదాల మీద ప్రీతి శ్రీకృష్ణుని నోటం వచ్చాయి అవి స్మృతిలో స్మృతి అయినప్పటికీ కూడా సాక్షాత్తు వేదంతో సమానం పరమ ఆ శ్లోకము ఆ వాక్యము ఆ పదము ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ దాని అలా మంత్రాల చిన్న దాన్ని ఈ తీర్చ వేదం గాయత్రి మంత్రం చెప్పే ప్రతిపదానికి అర్థం చెప్పినట్టుగా చెప్పేస్తూ ఉంటారు భాష్యం శ్లోకాలకు కూడా అంటే శ్రద్ధాభావం అంటుంది మంచిది ఈశా అంటే అర్థం ఏమిటి రాత్రి రాత్రి ఇక్కడ పొగలు రాత్రి అంటే మీకు డైరెక్ట్ మీనింగ్ కాదు కదండి సమ్ ఎంప్లాయిడ్ మీనింగ్ కదా మాట్లాడుతుంటే ఇక్కడ పొగలు రాత్రి అంటే ఈయనకి పొగలు రాత్రిలా కనపడుతుందని ఆయనకి రాత్రి అలాగా ఫిజికల్ మీనింగ్ కాదు అక్కడ ఇంప్లాయిడ్ మీనింగ్ తీసుకోవాలి సో ఏమిటి ఇంప్లాయిడ్ మీనింగ్ అంటే అవివేకం ఎంప్లాయిడ్ మీనింగ్ తేడా తెలియకపోవడం రాత్రి అంటే ఏమిటి తమస్వభావత్వా రాత్రి అంటే ప్రధానంగా చీకటి రూపంగా ఉంటుంది కనుక పదార్థముల వేటికి కూడా తేడా తెలియదు సర్వ పదార్థానం అవివేకరీ అది రాత్రి లక్షణం ఒకడు ఉన్నాడు వాడికి ఆరోగ్యం చేసే పదార్థము అనారోగ్యం చేసే పదార్థం తేడా తెలియదు వాడికి దాన్ని ఏమంటారు నిశ అంటారు ఏది హితము ఏది అహితము తేడా తెలియదు దాని పేరే నిశ కాబట్టి ఇక్కడ నిశ అంటే అర్థం ఏంటంటే పదార్థములన్నిటికీ తేడా తెలియకపోవటము వివేకము తెలియకపోవటము ఎందుకంటే రాత్రిపూట నేను నడిచి వెళ్తున్నారనుకోండి మధ్యలో రాయి ఉంటుంది అది మీకు కనపడదు రాయి ఉన్న చోటు రాయి లేని చోటు రెండో ఒక్కలాగే కనపడతాయి రెండూ ఒక్కలాగే కనపడతాయి కాబట్టి అంటే ఏమేమి కనపడదని అర్థం అడుగు రెండు ఇంట్లోనూ ఒకే రకంగా వేసి కూలబడతాయి అది అవివేకరి కాబట్టి నిశ అంటే అర్థం అది ఒక శ్లోకం ఒకటి పంచదశలోనూ ఇక్కడ కాలుక నిసేవాయం సంసారోజ్ఞాత్మవేది నోహ్ అని ఇంకా ఏదో హాఫ్ ఉంది ఈ సంసారం ఎలాంటిదంటే అజ్ఞ ఆత్మవేది ఇద్దరు ఆత్మవేది అంటే ఆత్మజ్ఞాని వేది అంటే తెలుసున్నవారి అజ్ఞ అంటే అజ్ఞాని అజ్ఞానికి ఆత్మజ్ఞానికి సంసారం ఎలా ఉంటుందంటే కాకి బృడ్లగోబి ఉన్నట్టు ఉంటుంది కాకోలుక నిసేవ కాకి రాత్రి గుడ్లగోబకి గుడ్లగోబకి ఏమంటుంది పొగలవుతుంది కాకి రాత్రి గుడ్లగోబకి పొగలు గుడ్లగోబకి రాత్రి కాకి పొగలం సో కాకి ఎంత ఉంది గుడ్లగోబ దగ్గరికి వెళ్ళి బాబా ఇంక వాటికి చీకటి పడింది పడుకుందాం నిద్రపోదామంటుంది అంటే అదేంటుంది నీ మోహం ఇస్తా ఇప్పుడు చీకట పడ్డానికి ఇప్పుడేగా నిద్రలేస్తా సూర్యుడు ఎంత ప్రకాశంగా ఉందనో ఇప్పుడు నిద్రపోవడం ఇప్పుడు కొంచెం ఆకలిగా కూడా ఉంది బయటికి వెళ్లి కొంత ఏదైనా పదార్థాలు సంపాదించిన చిన్నారి అని గోట్లోకి పోపడుతుంది ఐసా హై కాకోలోక నిషేవాయం సంసారోజ్ఞాత్మ వేదినో అని ఓకే సో దట్ ఈజ్ హౌ ఇట్ కాబట్టి నిషా అంటే అవివేకరి మీకు ఏ అంశంలో అవివేకమున్నదో అదియే నిశ ఇక పరమార్థతత్వం స్థితప్రజ్ఞ విషయ ఏమిటది దేని విషయంలో సకల ప్రాణులుకి రాత్రియో అది సంయమి జాగ్ర జాగ్రత్త వ్యవస్థ సంయమికి అని చెప్పారు ఏమిటది ఏమిటంటే పరమార్థతత్వం సత్యవస్తువు సత్యవస్తువు ఏమిటంటే బ్రహ్మాత్మ బ్రహ్మాత్మే సత్యం అంటే ఈ జగత్తుకంతకీ మూలకారణమైన ఎ సత గలదు ఆ సతే ఇక్కడ హృదయంలో ఆత్మరూపంగా ఉన్నది అదియే సత్యం అదియే పరమార్థం పరమార్థతత్వం అదే అదే సత్యం ఇంకా ఈ జగత్తు కానీ లేక తన యందు తనకు భాషించే వ్యక్తిత్వాదులు కానీ నేను ఫలానా అనే ఒక విశిష్ట జ్ఞానం ఉంటుంది పరిచ్ఛ జ్ఞానం ఇది కానీ ఇది అసత్యం కాబట్టి ఇది పరమార్థతత్వం ఈ పరమార్థతత్వము ఎవళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుంది స్థిత ప్రజ్ఞ ఇట్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ వెల్ నోన్ విషయ అంటే గోచర అని అర్థం అండ్ బటర్ ఫర్ స్థిత అంతే కదండి పరమాత్మ తత్వము స్థిత ప్రజ్ఞలకి ఆయనకు అలవాట్లో ఉండే సమాచారం అది ఆయనకు అనుభవంలో ఉన్న సమాచారం అది దాని విషయంలో దాని దగ్గరికి వచ్చేప్పటికీ సో పశ్చాం దాని దగ్గరికి వచ్చేప్పటికీ సకల ప్రాణులకి రాల్లా అయిపోతుంది అంటే వాళ్ళకి దాని గురించి ఏమీ తెలీదు అని అర్థం యథానక్తం అహహ ఏ వసత్ అన్యా నిశా తద్వత్ నతరస్థానీయా అజ్ఞానాభూత నిషేవనిషా పరమాత అగోచరబుద్ధీనా వాక్యాన్ని కొంచెం ఓపిచ్చ జాగ్రత్తగా అన్వయించుకోవాలి లేకపోతే మోహం కన్ఫ్యూషన్ వస్తుంది మీకు కన్ఫ్యూజన్ ఉండడం కాదు నా మాట నేను చెప్తున్నా సో అక్కడ అన్వయం చేసేటప్పుడు నాకే కన్ఫ్యూషన్ వచ్చిందనుకోండి నేను ఇంకక్కడి నుంచి ప్రయత్నం చేయాలి ఇక్కడ వాక్యాలు అలా ఉంటాయి సో పండితులు వాళ్ళు కూడా కాషస్గా అప్రోచ్ భాష్య భాష అంటే చాలా కఠినంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో గీతా భాష అలాగా ఎలా ఉంటుందంటే మిస్లీడ్ ఐ మీన్ ఇట్ గివ్స్ యూ ఫాల్స్ నోట్ సంద ఇట్ ఈజీ నాట్ లేస్టాస్టా క్యా హైస్ అన్నట్టుగా ఉంటుంది బట్ వెరీ కాషియస్గా అప్రోచ్ ఇవ్వాలి ఎనీవే ఇప్పుడు నక్తంచరములో ఉన్నాయి నాక్ టర్నల్ అంటారు చూడండి ఆ పదాలు ఎలా ఉన్నాయి నాక్ టర్నల్ అంటే నక్తం అంటే రాత్రి నక్తం సాంస్క్రిక్ ఇంగ్లీష్ వెరీ క్లోజ్ సో ఈ నక్తం జరంలో అంటే గ్రొడ్లగోబం అంటే ప్రాణులు ఈ గ్రుడ్లగోపలంటే ఈ నక్తం జరులకి అహహసత్ వాటికి పొగలది వాటికి పొగలది అన్యషాన్ విషాభవతి గ్రొడ్లగోబులకి ఏది పొగలో అది మిగతా ప్రాణులకి రాత్రి ఓకే ఇప్పుడు ఇంకా నక్తంజర స్థానీయులు అంటే నక్తం ఇప్పుడు ఇది ఇది ఉపమాలం కాపకాలం కాదండి ఇప్పుడు నక్తం చరులు ఉన్నారు అంటే రాత్రి నాక్టర్నల్ ఈ నాక్టర్నల్ అనే ప్రాణులను ఉన్నాయి వాటి స్థానంలో ఎవరని చెప్తారు మీరు అంటే అజ్ఞాను చెప్తాం రాత్రి నిశాచరులు అంటే దేంట్లో నిష నిశంలో సంచరిస్తారు అజ్ఞానులు దేంట్లో సంచరిస్తారు అజ్ఞానంలో సంచరిస్తూ ఉంటారు అజ్ఞానంలో బతుకుతూ ఉంటారు అజ్ఞానాన్ని పవంతో పోలుస్తారా రాత్రితో పోలుస్తారా రాత్రితో పోలుస్తారు కాబట్టి అజ్ఞానులు వీళ్ళు నక్తం చెరులు వంటి వారు నక్తంచర స్థానియానం మెటఫాలో నక్తంలో ప్రాణుల స్థానంలో మీరు అజ్ఞానులని కూర్చోబెడతారు ఇటువంటి అజ్ఞానులు సర్వభూతానం అంటే సకల ప్రాణులు పుట్టుకతో అజ్ఞానులుగానే ఉంటారు ఆ అజ్ఞానులకి నిశ రాత్రి ఏమిటంటే అది నిశ అంటే నిజమైన నిశ కాదు నిషేవ నిశ వాళ్ళకి రాత్రి అంటే వాళ్ళకు వివేకం తెలియంది ఏమిటది పరమార్థతత్వం ఆ సత్యవస్తు జ్ఞానం ఉన్నదే సత్యవస్తువు అది నిశ ఎందుకు నిశైపోయిందంటే అగోచరత్వాత్ అతద్బుద్ధీనా వాళ్ళ అతద్బుద్ధులు తద్బుద్ధ ఉండాలి పోత శ్రీకృష్ణుడు అంటాడు తద్బుద్ధ తన్నిష్టాస్తపరాయణ అంటారు ఒక నాలుగు చెప్తాడు తద్బుద్ధయ దాని మీద బుద్ధి పెట్టాలి వీడు పాఠం చదువుతూ ఉంటాడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు వీరికి తల్లిదండ్రుల పోరు పడలేక చదువుతూ ఉంటాడు తద్బుద్ధి పుస్తకం పట్టుకున్నాడే కానీ తద్బుద్ధి కాలేదు తద్బుద్ధి అవ్వాలి తదాత్మాన అదే సర్వస్వం అయిపోవాలి తన్నిష్టా దాంట్లోనే బతకాలి తత్పరాయణ అంతిమ లక్ష్యం జీవితానికి అదే కావాలి అది సమాచారం తద్బుద్ధస్తాత్మాన తనిష్టా తత్పరాయణ ఇప్పుడు అతద్బుద్ధీనా వీళ్ళకి తద్బుద్ధి లేదు తదంటే పరమాత్మ ఆ పరమాత్మ ఎందుకు బుద్ధి లేదు కమిట్మెంట్ లేదు దాని శ్రద్ధ లేదు వీళ్ళకి అటువంటి వాళ్ళకి ఆ పరమార్థ వస్తువు అగోచరంగా ఉండిపోతుంది అగోచరము అటువంటి పరమార్థతత్వము వాళ్ళకి దాని విషయంలో అది వాళ్ళకి నిశైపోతుంది కదండి ఆ పరమార్థతత్వము ఏదైతే సకల ప్రాణులకు నిశవంటిదో తస్యాము జాగర్తి సంయమే ఆ పరమార్థతత్వం విషయంలో తస్యామంటే విషయసత్వమే విత్ రిఫరెన్స్ టు దాట్ అని దాని విషయంలో సంయమీ జాగర్తి అంటే స్థిత ప్రజ్ఞుడు జాగ్ర జాగరూకంగా ఉంటాడు ఉదాహరణకి ప్లెషర్ అండ్ పెయిన్ ఉన్నది అనుకోండి ప్లెషర్ అండ్ పెయిన్ ఈ ప్లెషర్ అండ్ పెయిన్ విషయంలో మానవులు సమాజ జీవితంలో ఉన్నవాళ్ళు దే ఆర్ స్వేడ్ బైజర్ అవి వాళ్ళని కుది చేస్తూ ఉంటాయి వాటి చేత వాళ్ళు చాలా ఘోరంగా కలిసి వేయబడుతూ ఉంటారు అయితే మహాత్ముడి దగ్గరికి వచ్చేప్పటికి సో హీజ్ నాట్ మూవ్డ్ బై దమ్ దే లూజ్ దేర్ స్వే ఓవర్ ఎందుకంటే హీ నోస్ హౌ టు యాక్సెప్ట్ పెయిన్ వచ్చిందనుకోండి యాక్సెప్ట్ చేస్తాడు హీ నోట్ యాక్సెప్టెన్స్ ప్లెజర్ వచ్చిందనుకోండి హీ నాట్ ఇంట్రెస్ట్ ఏంటి నో ఇంట్రెస్ట్ అది వాటి మీద ఆసక్తి పెట్టలేదు ఎంత డిఫరెన్స్ పడిపోయింది చూడండి ప్లెజర్ అండ్ పెయిన్ అనేవి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 ప్రెషర్ పైనికి అతీతమైనటువంటి ఆత్మానందం విషయంలో మహాత్ములు ఎంత ఎలక్ట్ గా జాగరూకంగా ఉంటారో ఆ విషయంలో వీళ్ళు నిద్రపోతూ ఉంటారు వీళ్ళకి నిద్రేది సో అదొక ఎగ్జాంపుల్ నేను చెప్పాను నిషా పొగలు ఆ తేడా అన్నదానికి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా కొన్ని సో తర్వాత వాక్యం ఉన్నాం తస్యాం పరమార్థతత్వ లక్షణాయా అజ్ఞాననిద్రా ప్రబుద్ధ జాగృత్తి సంయమీ సంయమవాన్ంద్రియో యోగీ సో దాని విషయంలో ఏదది పరమాథతత్వము అంటే సత్యవస్తు దాని విషయంలో త్యాం జాగృత్తి సంయమీ కదా దాని విషయంలో సకల ప్రాణులకు అది నిశ ఎందుకంటే వాళ్ళకి ఏమే తెలియదు దాని గురించి అని చెప్పి నిశ కానీ దాని విషయంలో తస్యాం పరమాత్ తత్వలక్షణాయాం తస్యాం సంయమీ అంటే సంయమవాన్ జితేంద్రియ యోగి అనర్థం సంయమము గలవాడు సంయమము అంటే మనోనిగ్రహం గలవాడు అలా ఎందుకయ్యాడు జితేంద్రియ ఇంద్రియములపై విజయాన్ని సాధించాడు కాబట్టి మనస్సు వశంలో ఇంద్రియాల వెంట మనస్సు పరిగెడుతుంటే ఇంక మనోవశం ఎక్కడి నుంచి వస్తుంది అంచేతనే యోగి యోగం అంటే యోగి జ్ఞాని అటువంటి వ్యక్తి అతడు ఈ పరమార్థతత్వం విషయంలో అది అతనికి నిశ కాదు దాని విషయంలో ఆయన జాగరూకుడై ఉంటాడు ఇందువల్ల అజ్ఞాన నిద్రాయ ప్రబుద్ధ అజ్ఞానం నిద్ర నుండి మేల్కాంచినవడతను వీళ్ళు అజ్ఞానంలోనే ఉన్నారు కాబట్టి అది నిషా నిద్రపోతూ ఉంటారు ఏమీ తెలియకుండా వాడు అతను అజ్ఞాన నిద్ర నుంచి మేల్కాల్చిన వాడు కనుక ఆయన జాగరువు కూడా ఉంటాడు ఒక ఆయన ఏదో ఉపన్యాసం ఈ శ్లోకం కోట్ చేసి ఆయన ఏం చెప్పారో చెప్పమంటారా మీరు ఆశీర్వాదాలు నేను ఎగ్జాగిరేట్ చేస్తానని అనుకుంటారేమో నేను ఎగ్జాగిరేట్ చేయట్లేదు ఆయన ఏం చెప్పాడంటే యోగీశ్వరుడు సిద్ధ పురుషుడు హృషికేశ్వరుడు అక్కడ ఉంటారు వాళ్ళు రాత్రి తెలివిగా ఉంటారు అని చెప్పినారు పోగాలు నిద్రపోతారు మీకు తెలీదు మీరు వెలిగినప్పుడు నిద్రపోతూ ఉంటారు కానీ మీరు వచ్చి హాటల్ రూమ్ లో హృషికేసుకొచ్చేసి నిద్రపోయినప్పుడు వాళ్ళు తెలివిగా ఉండి ఏదో చేస్తూ ఉంటారు అని చెప్పాడు అని ఈ శ్లోకానికి వ్యాఖ్య అలా ఎక్కడైనా ఉంటుందండి అంటే ఫిజికల్ మీరు బాహ్యంలో డిఫరెన్స్ చూపించినట్టు మీరందరూ నిద్రపోయినప్పుడు నేను తెలివిగా ఉంటాను స్వామీజీ మీరు ఎన్నింటి పడుకుంటారంటే మేము పడుకుంటే కాసాను మేము పడుతాం వేరే అమ్మ బాబు చందబాబాలో తెలియకుంటారు ఎస్ మరి ఎప్పుడు కొడుకుంటారు పోకలు కొంచెం సేపిస్తాను అబ్బా ఎంత ఇట్స్ నాట్ లైక్ దట్ నన్ను కనుక మీరు అడిగి చూడండి ఎన్ని కొడుకుంటారు అని అడిగి చూడండి నేను ఎవరో అడిగారు కొనుకోండి పది పది ముప్పై మధ్యలో కొడుకుంటాను అని చెప్పాను అప్పుడు ఇంక దట్ ఈజ్ లైక్ దట్ ఇంక మళ్ళీ ఫోర్ థర్టీ తర్వాత లేవడమే అందరూ పడుతున్నప్పుడు తెలియదు అంటే మన్నాడు ప్రజలు అందరూ పాఠాలు వచ్చినప్పుడు అప్పుడు పడుతుంది అలాంటి పిచ్చి పిచ్చి అర్థాలు చెప్పకూడదు తెలియకపోతే మనం మూస్తూ కానీ గీత కోర్చేస్తే కానీ తృప్తి కదా సో అది కాబట్టి ఇప్పుడు ఈ వాక్యం చూడండి యా నిశా సర్వభూతాన సకల ప్రాణులకు ఏది నిశయో ఆ ఏదంటే ఏది పరమార్థ తత్వము సకల ప్రాణులకు ఏ పరమార్థతత్వము నిశవంతిదో నిశ అంటే నిశాయివ నిశవంతిదో తస్యాం జాగర్త్య సంయమి అజ్ఞాన నిద్ర నుంచి మేల్కాంచిన సంయమి దాని ఎందు అంటే ఆ పరమార్థతత్వము విషయంలో జాగరూపుడై ఉంటాడు ఆత్మతత్వము అలా కరతలామలకంగా గోచరిస్తూ ఉంటుంది వారిని ఇదిరా ఆత్మ జీని రహస్యం జ ఈ జగత్తు మిర్చిది క్యా బాయి దీని వెనకాల పడ్డంలో ఏం కారణం లేదు అని అలా అలమోకగా తెలుస్తూ ఉంటుంది కానీ ఈ మాత్రం సత్యం తెలియటానికి పిల్లి మొగ్గులు వేసిస్తూ ఉంటారు అజ్ఞానులు అలా పిలి మొగ్గలు వేస్తూనే ఉంటారు కానీ గుర్తించలేకపోతారు అని ఆ మొదటి వాక్యానికి అర్థం సో కాబట్టి చూడండి డిజైర్ అండ్ ఫియర్ సంసారంలోకి డిజైర్ సన్ ఫియర్స్ ఉంటాయి ఎప్పుడు కూడా సమస్యని బాగా దాన్ని డిస్ట్రియ్ చేసి మీరు రిడ్యూస్ చేస్తే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు అందుకోసం చేయడం అసలు డిజైరింగ్ యాటిట్యూడ్ ఉంటుంది అంచేతనే వీడు డిజైర్ చేస్తారు ఏదో వస్తువు కనపడింది కాబట్టి వీడు డిజైర్ చేశాడని మీరు అనుకోండి వీటికి డిజైరింగ్ లక్షణం ఉంది కాబట్టి డిజైర్ చేశారు ఈ వస్తువు కనబపోతే ఇంకోటి డిజైన్ చేస్తారు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 and he cannot handle the computers therefore something has to flow into within from without something has to flow in and because of ice cream ganapade kontadu edo okata ala teekuto untadu ala laaguto untadu idi desire ink fear idu bhayapaddam swabhavam insecure person is basically insecure వీడు ఇన్సెక్యూర్ గా ఉన్నప్పుడు పిల్లి కనపడితే పిల్లికి భయపడతాడు బుద్ధికి కనపడితే దానికి భయపడతాడు నేడ కనపడితే దానికి భయపడదు ఇప్పుడు పోతే బుద్ధికి అంటే ఇక ఒక ఏ భావం ఉంటుంది అండర్స్టాండ్ బుద్ధింకి భయపడ్డాం ఐ అండర్స్టాండ్ నేడకి భయపడడానికి హేతువేముంది ఇప్పుడు ఇలా చూస్తే అక్కడ నీడ కనపడుతుంది ఆ నేడకి ఎందుకు భయపడాలి సరే మీరందరూ లేనప్పుడు నేను భయపడుతు ఉన్నప్పుడు భయపడ్డానుకోండి మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత భయపడ్డాలనుకోండి అప్పుడేమేం చేయాలి ఇక్కడ నయం అండి ఇక్కడ ఇంకా కింద పౌర సంస్థలు ఎవరో ఎవరు ఉన్నారు నేను కెనడాలో కానడాలో నేను ఉండే ఒక బిల్డింగ్ ఉంటుంది ప్రేత దాంట్లో సాయంకాలం క్లాస్ అయిపోయితే నా భిక్ష పూర్తి అటు ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుంది ఏడున్నర క్లాస్ పూర్తి అవుతుంది భిక్ష ఎనిమిదిన్నర అయ్యేటప్పుడు భిక్ష ఒడ్డంలో నేను అయిపోతాయి ఎవరెవరిని వాళ్ళు వెళ్ళిపోతారు తాళం వేసుకుని వెళ్ళిపోతారు బయట తాళతం లాగే సమర్థం వాళ్ళు లేకపోతే నేనంటాను మీరు వెళ్ళిపోయేప్పుడు ఏ ఏ దీపాలు మీరు దారిలో వస్తారు అవన్నీ కూడా ఆర్ట్ చేస్తున్నా వెళ్ళిపోతే ఇంకా నేను నా రూమ్లో ఉంటా ఇంకా ఆ తర్వాత ఏమి షాడోలు కనపడ్డా సౌండ్స్ కనపడ్డా ఆల్ మై ఓన్ ఐ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్ టెలిఫోన్ ఉండదు ఐ డోంట్ హైవ్ టెలిఫోన్ అండి మై ఐ డోంట్ క్యారీ షాల్ సెల్ ఫోన్ ఐ డోంట్ క్యారీ సెలవు చూపించి వీళ్ళు గడబడి చేస్తూ ఉంటారు సానుజీతో మాట్లాడారు ఏం మాట్లాడతారు ఆయన ఫోన్ లేదు అలాగేలాగే ఆయనకు సెలెన్ ఇవ్వండి ఆయన సెలవు లేదు ఆయన దగ్గర క్లాయ కుమారు ఆయన ఇన్కమ్యూనిక్ అయ్యడం అండ్ అది మళ్ళీ మొన్న ఆడిపోతున్న ధ్యానా క్లాసు సెవెన్ కి పార్క్ టు సెవెన్ కి వాళ్ళు హాల్లో ల్యాంప్ వేస్తారు సో భయపడే స్వభావం ఉందనుకోండి ఒక అవసరం సరిపడచ్చు అయితే నా ట్రిప్ ఏమిటంటే విషాద్యాలు ఉన్నాయనుకోండి అది కూడా ఆత్మరూపములు ఇప్పుడు పిశాచం ఉందనుకోండి సార్ నేను లేదని నేను అనుకున్నాను పోను ఉందండి ఉంటే అది ఆత్మ కాదా అది సపోజ్ పిశాచము నా దగ్గరికి వచ్చి అయా ఆత్మస్వరూపం చెప్పండి నేను అడిగితే తత్వమశే ఏం చెప్తానా లేకపోతే అసత్వమశ పిశాచము యొక్క ఆత్మ కూడా బ్రహ్మే కాబట్టి అది ఆత్మరూపం అయినప్పుడు రానివ్వండి ఏం చేస్తున్నావు ఏం చేస్తుంది దేహానికి హాని చేస్తుంది కానీ ఆత్మకి హాని చేయలేదు ఎందుకంటే దాని ఆత్మే మన ఆత్మ మన ఆత్మే దానే ఆత్మ సో ల్యాకెట్ కా ఇప్పుడు ఇంకేం చేయదు పిషాదో ఒకవేళ ఉన్నా ఆచీవేది చేసాపోతుంది విచ్ వాంట్ టచ్ ది పర్సన్ కాబట్టి పీపుల్ ఆర్ బేసికలీ అఫ్రాయిడ్ దేని కూడా దానికి భయపడుతూ ఉంటారు ఆ ఫండమెంటల్లీ ఇన్సెక్యూర్గా ఉంటారు మీరునే కాదు నేను కూడా ఇన్సెక్యూర్గా ఉంటాను అసలు నేను ఐమ్ ది హోల్ సిచ్యువేషన్ సో వీఆర్ ఫండమెంటల్లీ ఇన్సెక్యూర్ పీపుల్ అందు గురించి సందర్భం బాగానే భయపడతాం సో సందర్భం ఉన్నా భయపడతాం లేకున్నా భయపడతాం లేని కూడా భయపడుతూ బతుకుతూ ఉంటాం ఈ రకంగా అజ్ఞానులు డిజైర్ అండ్ ఫియర్ వలయంలో చిక్కుకుని బతుకుతూ ఉంటారు జ్ఞానులకి డిజైర్స్ అండ్ ఫియర్స్ ఉండవు అలాగే ఏమిటో కూడా తెలియదు అంచేత్ర మేము భయపడుతున్నామంటే ఏ దెబ్బ వీళ్ళు భయపడుతున్నారు ఇందుకు సో అంత డిఫరెన్స్ వచ్చేస్తుంది ఇద్దరికీ కూడా ఇది టుమారో నేను సండే క్లాస్ ఉండదని అన్నాను ఉంటుందని అనుకుంటున్నాను సండే కూడా క్లాస్ పెట్టుకుందాం గీత క్లాస్ పెట్టుకున్నాం ఐ విల్ ట్రై టు హ్ క్లాస్ సండే ఆల్సో టుమారో వి హ్ క్లాస్ ఓం పూర్ణముగం పూర్ణ పూర్ణము దూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ నమ హరి శ్రీకృష్ణ అర్పణము